మునుల తపమునదే మూలభూతి అదే వనజాక్షుడే గతి వలసినను నరహరి నామము నాలుకనుండగ పరమొకరి నడుగ పనియేలా చిరపుణ్యమునది జీవరక్షయదే సరుగగాచునొకసారేనుడిగిన మనసులోననే మాధవుడుండగా వెనుకొనియొకచో వెదగక నేటికి కొనకు గోనయ రక్షించు దలచినను తనుదారక్షించుదలచినూ శ్రీవేంకటపతి చేరువనుండగ భావకర్మముల భ్రమయగనేటికి దేవుడు నతడే తిరువు నది కావలెనటే గావకపోడు